శ్రీగురుభ్యో నమ హరి ఓ గణానామే జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్మోతిథిశీల సాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ స్మదాచార్యపర్య వందే గురు పరంపరా అసక్తిరీష్మ పుత్రదారగృాదిషు నిత్య సమచిత ఇష్టానిష్టోపత్తి శ్లోకాన్ని వేదాంత విద్యాథ జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పిన లక్షణములు మూడు మూడు లక్షణాలు చెప్పారు మూడు కూడా తెలుసుకోవడంలో క్లేశము గలదు చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు జీవితానికి సంబంధించి తెలుసుకోవడంలోనే క్లేశము అంటే అర్థం నేను చెప్పడంలో క్లేశం ఉంటుందండి మీకు తెలియడంలో క్లేషం ఉంది కాదు నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఆచరణలో మరింత మరింత ఇబ్బంది అవుతుంది అయితే ఇబ్బంది ఉంది మనం భయపడతామా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మనం దాన్ని ఎదుర్కొన్నట్లయితే జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైన నేను ఆశ్చర్యపడాను మొదటిది ఆ సక్తి రెండవది మొదటిది అది అసక్తి రెండవది పుత్రదార గృహాదుషు అనభిష్వంగా మూడవది ఇష్టాను ఇష్టానిష్టోపత్తిషు నిత్యం సమచిత్తం ఈ మూడింటిని మనం ఈరోజు అధ్యయనం చేద్దాము అసక్తి అంటే ఇక్కడ అనభిష్వంగా పుత్రధార గృహాదుషు మళ్ళీ సెపరేట్ గా చెప్పారు కాబట్టి ఈ అసక్తి అనేదాన్ని అసక్తి అంటే మెంట్ అంటే ఆసక్తి లేకుముందుక తగునకుముందుక ఇందులో చెప్పాలి కదా ఇంగ్లీష్ చెప్పేస్తే సరిపడదు సగులు కొనకుడు తగుల్ కొన్న డబ్బు లేదని ఒప్పుకుంటుంది ఓ దృష్టాంతం చెప్తాను పక్షులు చిన్నప్పుడు చదువు ఉంటారు పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటారు పక్షులు గుంపులుగా పోతూ ఉంటారు వాటికి నేలపై మోకలు వెంటనే ఈ నూకల కోసమే కదా మనం యాత్ర చేస్తున్నది నూకలు అంటే ఆహారం ఈ నూకలు మన కోసం అన్నట్టుగా ఎదురకుండా సిద్ధంగా ఉన్నాయి మనము కష్టపడి ఆహారం పెట్టుకునే బదులు కేలితగా ఎందుకు పోగొట్టుకోవాలి అని వాళ్ళలో ఒక జుంజుడుకు పక్షి సలహా అప్పుడు ఒక అనుభవం పక్షి పెట్టుకుంది అడవిలో నేల మీద ఉండడం అంటే అదేదో మోసం ఉంటుంది అడవిలో ఎవరైనా నూకలు పారేసుకుంటారా గ్రామంలో కానీ నగరంలో కానీ రోడ్డు మీద నూకలు పారేసుకున్నారంటే మీరు అనిపిస్తే అడవిలో నూపలు ఎక్కడి నుంచి వస్తాయి లోకలు వచ్చేవి అంటే దీంట్లో ఏదో కలిసి ఏదో మోసంగా అలదు అని కాబట్టి కజారపడద్దు అని చెప్తున్నారు చెప్తే అప్పుడు ఈ ఈ పక్షి మిగతా పక్షులు కూడా కొన్ని కలిసి ప్రతిదాటికి ఇలాగే ఏదో ఒక ఆశంకొ ఒక వేళన కదా ఈ ఈ పక్షుల అలవాటు నోరు మూసుకుంటు అది మనందరం ఈ లోకల్ని తిందాము అని తీర్మానించుకుంటాయి ఆ తీర్మానం ప్రకారంగా అన్ని పక్షులు ఒకేసారి నేల మీద వాలి ముక్తితో తినబోయే ఈ వాటి కాళ్ళు వలలో చిక్కుకుంటాయి ఇది కథ ఒక్క మాటలో చెప్పాలంటే మనందరం కూడా ఆ విధంగా సంసారము అనే వలలో చిక్కుకున్న పక్షుల వంటి వాటము పక్షులనే పక్షుల వంటి వాటం అని అందరూ సంసారమనే వలలో చిక్కుకుని ఈ చిక్కుకోవడం ఎలా ఉంటుంది అంటే ఒక ప్రశ్న ఇప్పుడు తాడు ప్రపంచం మన మీద మన మీద తాడు వేసి అదే హుక్కు వేసి మన తనలోకి లాగేసిందా లేక మనమే ప్రపంచంలోకి ఒక హుక్ వేసి మనల్ని మనమే ప్రపంచానికి కట్టివేసుకున్నాము అని ఆలోచించినట్లయితే ప్రపంచంలో హుక్స్ లేవు ప్రపంచంలో రింగ్సే ఉన్నాయి తప్ప నో హుక్స్ ఆల్ హుక్స్ ఆర్ అవర్ హుక్స్ అని కాబట్టి మనం ఏం చేస్తామంటే ఓ హుక్ వేస్తాం వేస్తే మనం అనుకుంటాము దాన్ని మనం పట్టుకున్నాము అని అనుకుంటాం కానీ వాస్తవంలో దానికి మనము నగుల్ కును ఉంటాము నగుల్ కొనుక దాని పేరే శక్తి అంట శక్తి సో సంగము శక్తి ఇవన్నీ పదాలు ఒకే ధాతువు నుంచి వచ్చాయి అనే ధాతువు నుంచి వస్తాయి సజ్జుకి వస్తే సంధ్య అవుతుంది అదే సంగము అవుతుంది ఆ అది పరి చెందుతుంది కాబట్టి నగుల్ అటుక్కుకొనిపోవుక ఇప్పుడు హిందీలో సక్తు అనే ఒక పదం ఉన్నది సత్తు ఈ బదులు సత్తు అంటే ఈ గమ్ ఉంటుంది చూడండి దాన్ని సత్తు అని అంటారు హిందీతో చేసిన గమ్ అది అటుక్కుంటుంది పట్టించుకుంటుంది వదలదు ఆ రకంగా ఈ సంసారం అనేటువంటి వ్యాధి మనకు వేరు ఓ రకంగా కాబట్టి సాంసారికములైన విషయములందు మనము గట్టిగా తగులుకొని ఉన్నాము సో ఈ అంటే అర్థం ఏంటి ఈ తగులు కొనుక అన్నది ఫిజికల్ కాదు భౌతికమైన విషయమై కాదు ఎవరో తాడేసి కట్ అలాంటిది కాదు ఈ తగులు అంతా కూడా మన మనస్సుల్లోనే ఉంటుంది మన మనస్సులో బాగా దృఢంగా నెలవొని ఉంటుంది సో ఏ రూపంగా ఉంటుందంటే రాజద్వేష రూపంగా ఉంటుంది మనకి సాంసారికములైన లేక ప్రాపంచికములైన వస్తువులపై ఎనలేని రాగము అదే వాటి ముందు ఇవి మనకు అనుకూలమైనవి ఇవి మనకి సంతోషము ప్రీతి కలుగుతుంది ఇవి ఉన్నట్లయితే మనం సుఖము సుఖీ సుఖమనుకూలము అవుతాము ఇవి లేకపోయినట్లయితే మనం అభాగ్యులము జీవితంలో ఏదో పొందలేకపోయిన వాళ్ళమవుతాము మనకి సుఖముండదు ఆనందం ఉండదు అని ఈ విధంగా దీన్ని మనస్సులో ఈ రకమైన భావజాలము రూపముగా అది ఒక పెద్ద అటాచ్మెంట్ ఆసక్తి రూపంగా ఉంటుంది ప్రాపంచిక విషయములపై ఉండే ఈ ఆసక్తియే ఒక పెద్ద బంధము ఇటువంటి ఆసక్తి లేకుండా శక్తి అసక్తి సపోజ్ శక్తి అనే పదానికి ముందు ఆ అనే ఉపసర్గ పెట్టేది అనుకోండి అదే అర్థం ఆసక్తి శక్తి అన్నా ఆసక్తి అన్నా ఒక అంటే నెగేషన్ ఆసక్తి నాన్ అటాచ్మెంట్ శక్తి అటాచ్మెంట్ ముందు దీర్ఘం పెడితే ఆసక్తి అని దీర్ఘం పెడితే అటాచ్మెంట్ అటాచ్మెంట్ అప్పుడు మనం నెగిటివ్ ఎలా చేయాలి అనాసక్తి నాన్ అటాచ్మెంట్ అర్థమైందండి పదాలు శక్తి ఆసక్తి అర్థం ఏమిటి అటాచ్మెంట్ ఆసక్తి అర్థం ఏమిటి నాన్ అటాచ్మెంట్ కాసస్యమో నాన్ అటాచ్మెంట్ ఇప్పుడు జీవితంలో మనము ఎప్పుడైతే ఒక దాని గడల ఆసక్తిని కలిగి ఉంటామో మన సమస్యలు కష్టాలన్నీ ఆసక్తి నుండే కొడతాయి మీరు కనుక జీవితంలో దేని ఎడలాగినా కూడా దేనిపైన ఆసక్తి కనుక లేకుండా ఉన్నట్లయితే దేని మీద ఆసక్తి లేకుండా ఉన్నట్లయితే మీకు జీవితంలో ఆపద దుఃఖము అనేదే ఉండదు నిజంగా ఆసక్తి అనేది సో అయితే ఒకటి అనొచ్చు మేము ఆసక్తి పెట్టుకుంటే ప్రాపంచికములైన విషయములు కొన్ని మాకు లభిస్తాయి దేని మీద ఆసక్తి పెట్టుకోకుండా అసలు ప్రపంచముడన పూర్తి దృఢమైన విరక్తిని పెట్టుకున్నట్లయితే వ్యక్తికి ఆపోజిట్ ఆసక్తికి ఆపోజిట్ అనాసక్తి విచ్ విరక్తి ఆల్సో అంతటి వైరాగ్యం నేను నష్టపోమా మాకు నష్టం కాదా ఇది ఎందుకంటే ప్రపంచంలో ఏవేవో గొప్ప గొప్ప విషయాలన్నీ ఉన్నాయి పొందదగినవి భోగించదగినవి ఎన్నెన్నో విషయముడు ఉండగా వాటన్నిటి ఎడలా ఆస అనాసక్తంగా ఉంటే అసలు దేని మీద ఆసక్తి లేకుండగా ఉండిపోతే వాడు జీవితంలో నష్టపోడా ఇది ఒక ప్రశ్న అసలు ఈ ప్రశ్న మీరు వేసేదంటే వాడిలో బాగా ఆసక్తి ఉండబట్టే ఆ ప్రశ్న వేసేదని అర్థం కదా కానీ సినిమా అసలే చూడకపోతే మంచి మంచి సినిమాలు వస్తాయి కదా బట్ నష్టపోవడా అడిగేదంటే వారిలో కొంత సినిమా వ్యామోహము ఉన్నట్టే లెక్క స్వీట్లు కింద మానేయమంటారు డాక్టర్లు కాబట్టి స్వీట్లు లేకపోతే జీవితం ఏమైనా సార్ అంటే అర్థం జీవితం మీద ఒక పరిశోధన చేసి తెలుసుకున్న సత్యం అక్కడ కేవలము స్వీట్స్ మీద ఆసక్తి మాత్రమే కాలేదు మీరు కొంచెము మనస్సును అక్కడ దాని మీద ఫోకస్ చేసి అసలు స్వీట్ అంటే ఏంటి దీన్ని మనం ఎందుకు తింటున్నాము దీన్ని తినడం వల్ల వచ్చే లాభం ఎంత నష్టం ఎంత దీన్ని మనం విడిచిపెట్టగలమ్మా నాలుగు ప్రశ్నలు దాన్ని పరిశీలించాలి దీన్ని లేపనెస్ అంటారు అర్థం చేసుకోవాలి అసలు స్వీ అనేదాన్ని అర్థం చేసుకోవాలి బాగా అర్థం అండర్స్టాండింగ్ అంట దాన్ని బాగా పరిశీలిస్తే లేపనెస్ బియవే అప్లీ స్పీ ఇదో ఇది స్పీడ్ వియ వేటప్పుడు అది నోట్లో వేసుకున్నాము ఇదో మనం తింటున్నాము ఇదొక అనుభవము వి ఏవేట ఫో దానికి సంబంధించిన విజ్ఞానం ఏదైతే ఉందో అంతా కూడా తెలుసుకోవాలి మూర్ఖంగా పోక తెలుసుకున్నట్లయితే ఏమవుతుంది ఈ స్పీడ్ ఈ విధంగా తింటూ ఉండటము ఇది శరీరానికి ఆవశ్యకము కానీ కాదు హానికారకము కూడా అని మీకు తెలుస్తుంది ఒక్కసారి ఆ నాలెడ్జ్ ఏర్పడింది ఫాలో యాక్షన్ ఫాలో మీరు యాక్షన్ గురించి సెంటిమెంట్ స్పీచ్ ఫాలో అంటే మీరు మీకు తినరు ఒకవేళ తిన్న ఏదో ప్రభా మర్యాద కోసమో లేక ఈ స్పీచ్ పట్టుకొచ్చిన వాడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం అనేది ఒక సెంటిమెంట్ పెడతారు ఆ సెంటిమెంట్ మనం పట్టించుకోకపోవచ్చు కానీ వాడికి వాడికి కదా వాడి సెంటిమెంట్ రెస్పెక్ట్ చేయడానికి కోసం సరే అని ఒకసారి నోట్లో వచ్చినా అది ఆల్రెడీ ఫోర్ డేస్ ఓల్డ్ అని మనకి తెలిసి మనకు ఏం చేస్తారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎప్పుడు ఓల్డ్ ఉంటుంది ఎందుకనే వీడు వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శించి అక్కడ రోజు ఉండి కళ్యాణం చేయించి కాళహస్తి తీసుకున్న కూడా దర్శించి వచ్చి ఆ మొన్న మనకి ప్రసాదం పెడతారు పర్వాలేదు కాబట్టి మర్యాద కోసం లేకపోతే కొద్దిగా ఒక కష్టం ప్రసాదం తిని తీరాలనే హుల్ ఏమీ లేదు అలాగే ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదు కానీ ఒక కష్టం అది ఒక అలవాటు కింద సమాజంలో కాబట్టి ఎదరు వాళ్ళ సెంటిమెంట్ని మనం రెస్పెక్ట్ చేయాలి అందుకోసం కొద్దిగా నోట్లో వేసుకోవచ్చు తప్పే మీరు బట్ ఆసక్తి అనేది ఉండదు అది అవసరమా అవసరం ఏ స్వీట్లు లేకపోతే మీరు స్వీట్ షాప్ వల్ల సలహా ఎక్కువ లేకపోతే అంటే తిండి దృష్టి గెలవాలని కూడా సలహా తక్కువ వాళ్ళకు సలహా ఇస్తే లేక కడుపుకుండా కూడా తినకపోతే నీ వేదాంత ఎందుకు కొనుగోస్తుంది అంటా డేంజరస్ త్రిమార్గం వెరీ డేంజరస్ సంసారంలో బంధింపబడతాడు ఆలోచించాలి ఆ పక్షి అంటుంది ఎందుకండి నోటలో ఎదుర్కుండా ఉంటే తినద్దని సలహా చెప్తాడు వీడేదో మూర్ఖుల్లో ఉన్నాడే అంటుంది ఓ పక్షి ఆ మాట సత్యమా కాదు ఇక్కడ నోకలు తినరాదు అనే మాటే సత్యం కాబట్టి సంసారముందు దేనికి కూడా అలా అపుక్కుపోయి ఉండకూడదు అసలు ఒక ప్రశ్న లేవనొచ్చారు నేను ఆ ప్రశ్న ఏమిటంటే ప్రాపంచిక విషయములను మనం పూర్తిగా ఛాలెంజ్ చేసిస్తే నష్టపోమాల్ నాట్ లూజ్ ఎన్ ఆ స్టేట్ అంటే ఏమిటి దేనినైనా కోరకుందుక అనే స్టేట్ అదొక స్థితి అదే ఒక చేతనలో ఒక స్థితి అది చాలా ఉన్నతమైన స్థితి ఆ స్థితిని చేరిన వాడు దుఃఖం అంటే ఒకటో ఎరగడం సంసారంలో బంధం అంటే ఏమిటో ఆనంద స్వరూపుడుగా నిలిచిపోతాడు అదే సామాన్యమైన విషయం కాదు తర్వాత ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే స్వీట్లు లేకపోతే రుచే ఉండండి జీవితంలో రుచి లేకుండా పోతుందని ఒకడు చాలా తప్పదు మీరు స్వీట్కి వెళ్ళడం మానేస్తే అప్పుడు మీరు యథార్థమైన రుచి ఏమిటో తెలుస్తుంది సహజమైన రుచులు ఉంటాయి ఇప్పుడు పండు తింటారు పండులో చక్కటి రుచి ఉంటుంది చక్కటి కియదనం ఉంటుంది ఈ హెవీ స్వీట్స్ తిని తిని తిని వాడికి పండులో ఉండే సహజమైన రుచి నక్సలి స్థితికి మనిషి తిరుగుతాయి అంచేతనే దేవ పండు తినడాే ఉప్పు కారణం రాసులు మజ్జిగ తాగలె ఉప్పు ఎసుగు తాగుతాడు మజ్జిగి ఉప్పు ఎసుకుని మజ్జిగి తాగుతాడంటే క్యా బాత్కరణ అంటే సరే పుల్లగా ఉంటే తప్పదు అనుకోండి కానీ మా తీయగా ఉన్న మధ్యకి పుల్లగా ఉంటే తాగకూడదు మధ్య గివ్ ఇట్ ఐంట్ టచ్ తీయని మధ్యలో ఉప్పు వెసుగు తాగేటంటే వాటి టేస్ట్ బడ్స్ అప్పటికే చాలా పాడైపోయింది అర్థం ఇదంతా నేను అందించంటే ప్రాపంచికంలో ఎడలా అనాసక్తంగా ఉండడంలో మనిషి నష్టపోయిందేమీ లేదు అంతా లాభము తర్వాత మీరు ప్రాపంచిక విషయములను అనాసక్త బుద్ధితో తిరస్కరించినప్పుడు మీకు ది ది లాస్ ఆఫ్ ది స్మాల్ నెస్ ఇస్ ది గెయిన్ ఆఫ్ ది బిగ్ మీరు చిన్న చిన్న అనిత్యములైన నిత్యాభూతములైన ప్రాపంచిక విషయములను పోగొట్టుకున్నా నిజానికి మీరు పోగొట్టుకున్నది ఏమీ లేదు ఎందుకంటే ప్రాపంచిక విషయములు నిస్సారము వాటిలో సారమేమీ లేదు వాటిని మీరు ఎప్పుడైతే పక్కన పెట్టారో మీటు బి హయ్యర్ ఆ ఉన్నతమైనది ఆనందస్వరూపమైనది ఆత్మస్వరూపము అదే బ్రహ్మ ఆ పరమాత్మ ఆ పరమేశ్వరుడు మన హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు ప్రకాశిస్తూ ఉన్నాడు దానిని మీరు పొందుతారు అదే సత్యం దాన్ని పొందుతారు కాబట్టి నిత్యము తిరస్కరించటము సత్యము యొక్క లాభమునకు దారి తీసుకుంది కనుక అనాసక్తి అనేది చాలా ముఖ్యము తర్వాత మీరు దేనిపై ఆసక్తిని పెట్టుకుంటారో దాని వలన భయము నిర్మాణం అవుతుంది ఇప్పుడు మీరు నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నాను మీరు దర్శనల్గా చూసుకోకండి సపోజ్ డబ్బు మీద ఆసక్తి పెట్టుకున్నారనుకోండి ఈ డబ్బు పోతుందేమో అనే భయం ఉంటుంది డబ్బు ఉండడం దాని మీద ఆసక్తి లేకుండా ఉండడం న్యాయబద్ధమైన పద్ధతిలో యోగ్యమైన పద్ధతిలో ఖర్చు చేస్తూ ఉండడము కొంత దాన ధర్మాలు చేసుకుంటూ అనాసక్తంగా ఉన్నట్లయితే దాని వలన డబ్బు వల్ల భయం ఉండదు లేకపోతే డబ్బు మీద లోభం పెట్టుకుని ఆసక్తి పెట్టుకుని ఉన్నట్లయితే తీవ్రమైనటువంటి భయం కలుగుతుంది ఇప్పుడు స్విస్ బ్యాంక్ లో డబ్బు దాచుకున్నాడు ఒకడు అలాంటి వాళ్ళు పెద్దలు ఎవరు కొంతమంది ఉన్నారు అలా చూస్తున్నాం పేపర్లలో అక్కడ కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం ఏమీ చేయలేదు దాని గురించి కొత్త ప్రభుత్వం రాగానే చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే సిట్ సిట్ అనే ఒక సిట్ని నిర్మాణం చేశారు వాళ్ళు సిట్ అనే ఒక సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అని పెట్టారు టీమ్ను పెట్టి మెరికల్ అలాంటి ఒక మెరిక్ వంటి జడ్జిని దానికి హెడ్గా చేసి దానికి మంచి సమర్థమైన ఉద్యోగం పెట్టారు వాళ్ళు ఏమో చాప కింద నీరులాగా అల్లుకుంటూ పోతున్నారు ఎక్కడో పడుతుంది బాంబు టైం బాంబు అది మనకు బెంగే ఉంది నాకు జగన్లాల్ సేరో హండ్రీ వెయ్యే చూస్తుంది ఎంజాయ్ చేస్తాం వరకే వెంగే ఉంది బెంగే వీ లేదు ఎందుకని ఎవరికి స్విస్ డౌట్ అది స్విస్ స్విల్లింగ్ కూడా తినిస్తారు సేఫ్ వీఆర్ హ్యాపీ పీపుల్ ఈ సంవత్సరం అలాగే నేను ఎందు భయము నిర్మాణం అవుతుంది అని తర్వాత అనుకో మీరు ఈ ప్రాపంచికములైన విషయము దేని మీకు అటాచ్మెంట్ పెట్టుకున్నా ఏదైనా సరే మనిషి మాట ఇంకా రావట్లేదు కు్రధార గృహ దిష్యం తర్వాత వస్తుంది ఏ వస్తువు పైన మీరు ఆసక్తి పెట్టుకున్నా లైక్ మీరు పత్లాలు బంగారం మీద ఆసక్తి పెట్టుకున్నారా లేకపోతే రెండు మూడు రోజులు మజిరాల మీద వైదూ్యములు చెరుకులు అనే ఇలాగ పిచ్చి పిచ్చి అన్ని రాళ్లేదు రాళ్ళు రాళ్ళు అండి రాళ్ళకి అందమైన పేర్లు పెట్టుకుని మనిషి వ్యామోహంలో పడతారు ఓ ముఖాకవి అన్నాడు కాశము కాచము గాజుముక్క దాని ముందు అది భజనము అని పేరు పెట్టి దానికి విలువలు దానికి ఆపాదించి దానికి ఆసక్తి కలిగి వ్యామోహితుడై మనిషి బొద్ధుడవుతో ఈ యొక్క పెద్ద వ్యామోహం అలాగంటే ఆసక్తి వజ్రాలు వైధూర్యాల మీద మీరు పెట్టుకున్నారా లేకపోతే ఇది నా ఇల్లు అనే ఒక బిల్డింగ్ మీద మీరు ఆసక్తి పెట్టుకున్నారా లేకపోతే ఇది నా క్షేత్రము అనే ల్యాండ్ మీద మీరు ఆసక్తి పెట్టుకున్నారా ఎటువంటి ఆసక్తిని పెట్టుకున్నా అది దుఃఖ భయ హేతులు అగుము ఎందుకంటే ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీ లేదు ఏదీ లేదు ప్రతీది అశాశ్వతమే నశ్వరము కాబట్టి నశించే దాన్ని చేతిలోంచి జారిపోయే దానిని అలాగే ప్రేమగా పట్టుకుంటే వాడికి ఏం మిగులుతుంది ఇది ఎప్పుడు జారిపోతుందో అనేటువంటి భయమే ఉంటుంది పట్టుకున్నంతసేపు భయము జారిపోయిన తర్వాత దుఃఖం భయము దుఃఖం తప్ప ఇంకా ఏది ఉండదు ఆసక్తిలో ఉన్నటువంటి మహాదోషము తర్వాత ప్రేమ వేరు ఆసక్తి వేరు ఆ సంగతి నేను పుత్రధార గృహాధిశువు దగ్గరికి వచ్చేప్పటికీ చెప్తాను తర్వాత ఏమవుతుందంటే మీరు ఒక వస్తువుపై అధికమైన అభిరుచి కలిగి ఉండడం కూడా దోషమే అభిరుచి ఒక వస్తువుపై అధికమైన అభిరుచి ఇంట్రెస్ట్ ఎందుకంటే మీకు దేని మీద ఇంట్రెస్ట్ అధికంగా ఉంటుందో అక్కడ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అని నిర్మాణం అవుతుంది దానితోటి మమేకమవుతారు దానితోటి వీడు మమేకమై సాధాత్మ్య అదే పదాలు వాడాల్సి ఉంటుంది సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ దాంతో ఐడెంటిఫై అవుతాడు ఎప్పుడైతే ఐడెంటిఫై అయ్యాడో అది నాది అనే భావన కలుగుతుంది అదే ఐడెంటిఫికేషన్ అంటే ఆ భావన శక్తి లేక ఆసక్తి అది దట్ లీడ్స్ టు దేనితోటి మనం ఐడెంటిఫై అవుతామో దాన్ని కోరుకుంటాడు దాని మీద తీవ్రమైనటువంటి కోరిక నిర్మాణం అవుతుంది క్రేవింగ్ అంటారు ఆ క్రేవింగ్ ఎప్పుడైతే నిర్మాణమైనదో వాడికి ఆ వస్తువు దొరకకపోతే తనలో ఏదో పెద్ద లోటు ఉన్నట్టు ఒక ఒక పావర్టీ ఇన్నర్ పావర్టీ అంటారు అనంతరము నందు ఒక ఋసుగు ఒక వెలికి అనుభవానికి వస్తుంది ఆ క్రేవింగ్ కారణంగా సో ఇప్పుడు కారు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి అని క్రేవి పట్టుతుంది అనుకోండి అప్పుడు వాడికి ఉన్నదాంతో తృప్తి అనేది ఉండదు సంఖ్య నిద్ర కూడా సరిగ్గా పట్టదు తన హృదయంలో ఒక తీవ్రమైనటువంటి వేరితి ఏమిటో కారు కొనుక్కోవాలని దాకా కారు కొనుక్కోలేకపోయాను అనేటువంటి ఒక వెలిటీ వాడు ఫీల్ అవుతాడు హాయిగా భయం చేసి విశ్రాంతిగా నిర్ణయించాల్సిన మనిషి ఈ వెరితి కారణంగా చాలా దుఃఖాన్నే అనుభవిస్తాడు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వస్తువైనా కూడా పట్టుకోదగ్గది కోరదగ్గది ఆసక్తి పెంచుకోదగ్గది ఏది లేదు అంటే కొన్ని ఈ పాఠం చెప్పి పద్ధతి ఉన్న ఉంటాయి మీరు అవసరమైన మేరకే తీసుకోవాలండి కొంత వైరాగ్యంగా ఉండాలి అని లూజ్గా చెప్పచ్చు అది ఒక పద్ధతి అలా చెప్పేస్తే అది కొంత ఆ ప్రాపంచికతని కొంత అకామిడేట్ చేసి కొంత యాక్సెప్ట్ చేసి మరి ఎక్కువ శాతస్కం పెట్టుకోకుండా ఎక్కువ ఆశ పెట్టుకోకుండా అని అలా చెప్పడం ఒక పద్ధతి అలా చెప్తాను చాలామంది కానీ చిత్రం ఏమిటంటే శ్రీకృష్ణుడు అలా చెప్పడు ఇదే స్పీక్ లైక్ కూడా అలా చెప్పడు శంకర్లు ఎంత చూద్దాం అసక్తి అది పదము అంటే శ్లోకంలో ఉండే పదము దాని అర్థం చెప్పడానికి ముందు శక్తి అనే పదానికి అర్థం చెప్తున్నారు శక్తి సంగ నిమిత్త విషయసు ప్రీతి మాత్రం అది ఆయన ఇచ్చిన డెఫినేషన్ అంటే విషయములు గలవు విషయములు అంటే ఇంద్రియముల చేత భోగించబడే పదార్థము ఇది శబ్దము చెవులకు విషయము శబ్దము శబ్దము విషయము కానీ ఆ శబ్దాన్ని మనకు అందజేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది అది దాని మీద ఆసక్తి వీడికి నిర్మాణం అవుతుంది వీడి యొక్క ఆసక్తి శబ్దం మీద శబ్దం ద్వారా ఆ వస్తువు మీద ఆ గాడ్జెట్ మీద ఆసక్తి అలాగే రూపము రూపం మీద ఆసక్తి తద్వారా ఓ గ్యాడ్జెట్ మీద ఆసక్తి సో ఈ విధంగా సంఘ నిమిత్త విషయూ ఈ విషయములు విషయములు ఐదు శబ్ద స్పర్శ రూప రసగంధ ఈ ఐదు విషయములు వీటి ఎడల మీరు ఆ అభిరుచి ఆసక్తి ఆసక్తి పెంచుకుంటూ పోతే అది తప్పకుండా బంధిస్తాయి అవి చాలా గట్టిగా బంధిస్తాయి ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తారు దృష్టాంతం యొక్క ప్రయోజనం ఏమిటంటే అది బంధించే తీరు ఎంత గట్టిగా ఉంటుందో చెప్పడానికనే దృష్టాంతం చెప్తున్నారు ఓ రోజు నేను బస్సు స్టాండ్కి వెళ్ళాను ఎవరినో కలవడానికి బస్సు స్టాండ్కి వెళ్ళాను వెళ్తే అక్కడ ఒక యువతి ఇద్దరు పిల్లలతో నిలబడి ఉన్నారు నేను ఎదుగుతున్నాను అమ్మా ఏమిటి బాగున్నారా ఏమిటి ఇక్కడ ఇలా నిలబడుతున్నారు బస్సు బస్సు ఎక్కువ వెళుతున్నారా ఏదైనా మాట వలస కలిగా అందు కళ్ళల్లో నీళ్ళు విషయం ఏమిటి ఏదైనా కష్టంగా ఉన్నారా చెప్పండి అంటే బస్సు నా భర్త ఈ సమీపంలో ఉన్నటువంటి క్లబ్లో పేకాట్లో కూర్చున్నాడు ఇంకా బస్సు రెండు గంటల ఆలస్యం ఉందంటే వెళ్ళి ప్యాకాట్లో కూర్చున్నాడు బస్సు వచ్చేసి టైం అయిపోయింది ఇంకా ఆయన రాలేదు ఆ ప్యాకాట్లోంచి అందుకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనేది తర్వాత ఆ కథ పూర్తి చేస్తాను ఆయన రాలేదు ఆయన ఐదు నిమిషాల ముందు వస్తాను ఐదు నిమిషాల ముందు బస్సు టైం ముందు వచ్చేస్తాను అని చెప్పి సరిగ్గా ఐదు నిమిషాల ముందు రావాల్సిన టైంలోనే ఆయనకు మంచి ఆట పడింది ఈ రెండు జోకర్లు అది పడ్డాయి ఎలా వస్తాడు అది ముందు అంత దాకా డబ్బులు ఇచ్చి ఇచ్చి ఫలితా రెండు జోకర్లు పట్టి నాలుగు డబ్బులు వసూలు చేసిన టైంలో ఈ బస్సు మాట ఎక్కడ గుర్తుంటుంది ఆయన రాలేదు తర్వాత ఆరు అయిపోయింది బస్సు వచ్చే టైం అయిపోయింది అప్పుడు ఫ్రెండ్ ఎవడ ఉన్నాడు అంటే వెళ్ళాలేమో ఉన్నావు కదా అవును బస్సుకి టైం చూసి ఈ పాటికి బస్సుకి వెళ్ళిపోయారు సరే కానీ నేను కూర్చునిపోయాను రాలేదు ఈ తల్లి అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసింది బస్సు వచ్చింది బస్సుకి ఎక్కలేదు ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన మన్నాడుకుంటేనే ఇంటికి వెళ్ళాడు అది చూశారు ఆసక్తి అంటే ఎలా ఉంటున్నా దృష్టాంత ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను ఆసక్తి ఈ విధంగా మనిషిని చాలా ముప్పతిప్పులు పెడుతున్నాయి కాబట్టి తీవ్రమైనటువంటి ఆసక్తి ఈ భౌతిక విషయములపై చాలా తప్పదు తర్వాత ఆసక్తి వల్ల మీకు జీవితంలో ధైర్యమును కోల్పోతా ధైర్యం ఉండదు ఆసక్తి ఉన్నవాడికి ధైర్యం ఉండదు ఎందుకంటే వాడు భయం యొక్క గుర్తింట్లో ఉంటాడు నీకు రహస్యం చెప్తా భయము చాలా తప్పు మతం పేరుతో భయాన్ని నేర్చుకోవడము మహాదోషం ఆ దోషం నుంచి బయటపడాలి ఎందుకంటే మనం దేవుణ్ణి ఆరాధించేది కొత్త కొత్త భయాన్ని తెచ్చుకోవడం కోసం కాదు మేము ఎందుకోసం ఆలోచిస్తున్నాము ఈ సంసార భయం నుండి విముక్తులు అవ్వడం కోసం ఆరాధిస్తున్నాం కానీ ఆ సంసార భయాన్ని అలాగే అర్చిపెట్టుకుని ఈ దేవుడికి సంబంధించి కొత్త కొత్త భయాలను తెచ్చిపెట్టుకుంది కోసం మనం ఆరాధించటం లేదు తప్పు భయము ఉండకూడదు ఎప్పుడైతే మీరు ఆసక్తి పెట్టుకుంటారో ఒక వస్తువుపై ఆసక్తి పెట్టుకుంటారో ఆ ఆసక్తి మనిషిలో ఉండేటువంటి ధైర్యాన్ని కొల్లగొట్టి వాడి హృదయంలో భయాన్ని నింపి పెడుతుంది తర్వాత మనకి కావలసినది ప్రాపంచిక విషయములు కాదు మనం తెలుసుకోవాలి వాటి సార్ ఈ నీట్ మనకు ఏది మనకు కావాల్సిందేమిటి ఇప్పుడు జ్వరం వచ్చింది ఒక వాడు మనసు మీద కొనున్నారు వాడికి కావాల్సిందేమిటి వాడు నాకు క్రియేటివ్ నీట్ ఎంత అంటారు వాడు అలా అంటారు నాకు క్రియేటివ్ నీట్ ఎంత మీరు దశ పెడతానా వాడికి ఇది ఓన్ కూడా వాడికి కావాల్సింది ప్లే గిడ్నీ కాదు మరి ఏంటి వాటికి కావాల్సింది పెన్సిలిన్ ఇంజెక్షన్ కావాలి వాడికి ప్లే కాదు నేను కొంచెం పాతకాలపు మెడిసిన్ చెప్పాను ఎందుకంటే దృష్టాంతం ఇప్పుడు ఇప్పట్లో పెన్సిలిన్ అంటే డాక్టర్ తెలియకపోవచ్చు వాటికి ఇద్దరు ఎందుకంటే వాళ్ళు సెఫలెక్సిన్ తప్ప ఇంక అంత తక్కువ మాట ఎరగరు ఇప్పుడంతా మెతడ్ పెరిగిపోయారు పాతకాలాలు అలా ఉండేది జ్వరం వస్తే మనం భోజనం మానేయడం పెన్సిల్ ఇంజక్షన్ చేయటం వాడికి కావాల్సింది పెన్సిల్ ఇంజక్షన్ భోజనం కాదు కానీ ఆ సంగతి వాడికి తెలియదు అదేవిధంగా సంసారంలోకి తమకు ఏది కావాలో వాళ్ళు ఎరగరరు వాళ్ళు ఊహించుకుంటూ నాకు కాదు కావాలి అని ఊహించుకుంటారు మీ రజం మీద కాస్ట్ వాట్ ది నీడ్స్ ఈజ్ నాట్ ది కాస్ట్ వాట్ ది నీడ్స్ ఈజ్ ది వాట్ ది నీడ్స్ ఈజ్ a lesson of Gita. That is what he needs. And he doesn't know that. But I don't think that that kādu kāvala everything. Anyway, so, kabati, karavata, niku kādu acci nana kondi. Anyway, the point I was making is, man ki dhīvita no kāvala sine devata talusana, freedom. That is what you need. What you need is a freedom and love. రోజు కలిసి విధువిధిగా ఉండవు పదాలు ఏదైనా యూ డోంట్ నీడ్ వట్ యుంక్ యూ నీ అది పదాన కావాలని మనం అనుకుంటామే అది అజ్ఞా అది మనం తెలుసుకోలేకపోతాం మనకి కావాల్సింది ఏమిటంటే ఫ్రీడమ్ మీరు ఎప్పుడైతే ప్రాపంచిక విషయములపై ఆసక్తి పెట్టుకుంటారో మీరు ఆ స్వాతంత్ర్యాన్ని కోల్పోతారు ఎందుకంటే మీ హృదయంలో ఉండే ధైర్యము తొలగిపోతుంది దాని స్థానంలో భయం నిర్మాణం అవుతుంది అంచేతనే ఇంత డబ్బు మూట కట్టిన వాడు వాడికి ఫ్రీడమంటే ఒకరు తెలియదు వాడికి వారి జీవితంలో ఫ్రీడము అనుభవానికి రాదు ఎందుకని హృదయంలో ధైర్యము తొలగిపోయింది దాని స్థానంలో భయము నిర్మాణం అవుతుంది ఆసక్తి భయం కాబట్టి ంగమునకు దారి తీసే ప్రాపంచిక విషయములు ఏవీ గలవో వాటిపై ప్రీతి మాత్రము వద్దు ప్రీతి మాత్రం తదభావసక్తి ప్రీతి మాత్రము వద్దు నిష్పాపం చదువు కానీ నిష్పాపం చదవకపోతే నాకు పోసదు ఆ రోజు ఆ రోజు నాకు అన్నం కూడా తినబుద్ధి కాదు అనే స్థితికి వెళ్ళకూ సినిమా చూడు కానీ సినిమా వ్యామోహంలో ఎక్కాల్సిన రైలు మిస్ అయిపోయిందనే స్థితికి చేరుకోవద్దు వాస్తవంలో ఏ వస్తు ఏ విషయము మనం అనుభవానికి వచ్చింది ఏది రాలేదు అన్నది పాయింట్ కాదు పాయింట్ ఈజ్ ప్రాపంచిక విషయము ఏదైనా సరే దేనిపైన ఆసక్తి మాత్రము లేకుండా నియర్ అటాచ్మెంట్ టోటల్ ఆప్షన్స్ ఎనీథింగ్ కాల్డ్ అటాచ్మెంట్ అది గొప్ప మేడం గొప్ప స్వాతంత్ర్యము నీకెప్పుడైతే ఆసక్తి ఉంటుందో ఈ ఆసక్తి వలన హృదయంలో ఉండే ప్రేమ తప్పి వేయబడుతుంది మీకు ఎప్పుడైతే ఆసక్తి లేదో మీ హృదయంలో ఉన్నటువంటి ప్రేమ పెళ్ళు పైకి వెళ్ళి విరుస్తుంది మీకు ఆ హృదయాంతర్గతమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అనుభవం వస్తుంది మీరు బ్రహ్మానందాన్ని కూడా పొందగలుగుతారు ఇదికంటే ఇది వెరీ దిక్ కాబట్టి ప్రాపంచిక విషయములయ్య అనాసక్తముగా ఉండబలము అది చతుస్పట రూపంధ అనే దానికి చర్చ ఇక రెండవ అనభిష్వంగా అనభిష్వంగా సేమ్ థింగ్ ఇదొచ్చి ఉత్తరదార గృహాదుషు ఇప్పుడు ఇంతవరకు ప్రాపంచములైన భోగ్యములు అంటే విషయ వస్తువులు కాదు బంగళ బంగారము ఆభరణములు ఇత్యాది వస్తువులైనేటువంటి ఆ తదులు కొనే లక్షణము గురించి మనం అనుకున్నాము ఇప్పుడు అంతకంటే కొంచెం మోర్ డిఫికల్ట్ పుత్రిత్ పుత్ర అంటే సంతానము ధార అంటే స్పౌస్ ధార అంటే భాగ్యం కాదు భర్త కావచ్చు స్త్రీ అయితే భార్య భర్త పురుషుడైతే భార్య స్పౌ ఇక గృహ అంటే కవర్ చేశాడు మనం ఇప్పుడు గృహ పర్టికులర్ గా శ్రీకృష్ణుడు అన్నాడు కాబట్టి చెప్తున్నాను ఇంట్లోనే మకాంట్ చేస్తాం నివాసం ఇంట్లోనే ఉంటాం రోడ్డు మీద ఉండమని కాదర్థం ఆసక్తి గృహం మీద ఆసక్తి వద్దు అంటే రోడ్డు మీద ఉండమని కాదా కాదు అర్థం ఇంట్లోనే ఉంటాం ఇంట్లోనే ఉండాలి రిజిస్ట్రేషన్ ధరలు చింతవర మారేమని కాదర్థం అది భద్రంగానే ఉంటాయి ఇల్లు ఇంట్లో నివాసం చేస్తాం ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో నేను ఉంటాను అంటే ఆ ఇల్లు నాది అన్న మాట తప్పు ఇల్లు నాది అనే మాట తప్పు దీని మీద మనం క్షేత్రజ్ఞ హాక్ష్యంలో కొంత విస్తారంగా చూశాము సో ఇది ఇల్లు అనే జ్ఞానము ఇది ఇల్లు అనే జ్ఞానము అంటే నేను జ్ఞాతము ఇది జ్ఞేయము ఇది ఇది సీస నేను తెలియవాడను ఇది తెలియబడేది అది కనెక్ట్ ఇది నా సీస అన్నాడు అనుకోండి అంటే ఏమైపోయినటువంటి తెలియవాడు తెలియబడి దానితో కలగాపులు అయిపోయి ఆ రకమైన అభ్యాస ఆ రకమైన తదాత్మ్యము లేక అధ్యాస అది కల కలగాపులుగం చేసేటం అది మహాదోషము పెద్ద పదార్థం ప్రజ్ఞాపదార్థం ప్రజ్ఞాపదార్థము ప్రజ్ఞ ఎందుండే అంటే తెలివితేటే పెద్ద పదార్థం అలాంటి అపదార్థం చెయ్యిపోవచ్చు ఇది సీస ఇది నీరు దాహం వేసింది ఆ నీరు త్రాగాను అలా ఉండాలి తప్ప ఇది నా సీస అని అనే మాటే ఉండదు అసలు అది ప్రజ్ఞాపదార్థం ఆ జ్ఞానం యొక్క ప్రభావం ఎలా జ్ఞాన సీసా అనే ప్రకాశింపజేస్తుంది ఐ సైట్ ఉంది మీకు చూపు ఉంది చూపు నీకు ఇచ్చేటువంటి సమాచారం ఏంటి ఇది సీసా అనే సమాచారం ఇస్తుంది అంతేనా లేకపోతే ఇది నా సీసా అనే సమాచారాన్ని ఇస్తుందా చూపు ఇది సీస అనే సమాచారాన్ని ఇస్తుంది ఇది నా సీసా ఎక్కడి నుంచి వచ్చింది మీ మనస్సు నుంచి వచ్చింది మనస్సులో అజ్ఞానం నుంచి వచ్చింది కాబట్టి ఈ ఇల్లు ఎందు కూడా ఇది నా ఇల్లు అనే అభిమానము తగదు ఇంట్లో ఉంటాము ఇల్లు అనేటువంటి అభిమానము చాలా దుఃఖ చేతి మీరు కనుక బాంబే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటూ డబ్బుగా బాగా మూడగట్టి కొంతమంది అలా చేస్తారు ఇవాళ అంతరాలు ఇల్లు కట్టి డబ్బు మోటేస్తా ఆ డబ్బు ఎన్కే అర్థం కాకపోతే బాంబేలో ఫ్లాట్ ఒకటి కొంటారు దుబాయ్ లో ఫ్లాట్ కొంటారు డుబాయ్ లో ఫ్లాట్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు కూడా అవైలబుల్ దుబాయ్ లో ఫ్లాట్ ఒకటి వన్స్ హీ హాస్ డన్ దాట్ వాడి జీవితాంత మరణ శైలి కూడా దాని గురించే దెంగుని ప్రాణం విద్య పెడతాడు అండ్ హీ జస్ట్ ఇమాజిన్ వాడు ఊహ చేసుకున్నాడు తప్ప అంత సత్యం ఏమీ లేదు సారమేమీ లేదు కాబట్టి గృహాదులయము కూడా వ్యామోహము కగదు ఈ మాట కేవలము గృహస్థులకి మాత్రమే అనుభవిస్తుందని అనుకోనక్కడ సన్యాసులు కూడా ఇంకే రియల్ ఎస్టేట్ పెంచుకుంటూ పోతే వేరే ఎందుకంటే సొసైటీలో కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి వాళ్ళు ఏమిటంటే హిందూ ధర్మము అనే దాన్ని వాళ్ళు కొంత వ్యతిరేక దృష్టితో చూడడానికి అలవాటు పడుతుంటారు ఎనీథింగ్ హిందూ దంటో అప్పు సో అటువంటి శక్తులు కొన్ని ఉంటాయి సమాజంలో సమాజంలో ఉంటాయి గవర్నమెంట్ లో ఉంటాయి ఇప్పుడు వీడు ఈ స్వామి నేను సర్వసంగ పరిత్యాగం చేశానని లోకానికి ప్రకటించి వీడికే యాకర్స్ మీద యాకర్స్ రియల్ ఎస్టేట్ లో పెంచుకుంటూ పోతే ఎవరో టీవీ ఛానల్ వాడు పట్టుకుంటాడు అటు మీ పైన విజువల్ ఏ ఉంటుంది స్వామీజీ ఇలా కర స్వామీజీ ఇలాగా నెప్పినప్పుడు నడుస్తున్నట్టు ఉంటుంది గవర్నమెంట్ భూమిని ఆక్రమిస్తున్నాడు అని ఉంటాడు ఆ విజువల్కి దీనికి సంబంధం ఉండదు మీరు గమనించలేదు తెలియదు కాబట్టి మీరు స్వాములు కూడా వీరికే రియల్ ఎస్టేట్ పెంచేసుకుంటే వేఆర్ ఇన్ శాస్త్రము రియల్ ఎస్టేట్ పెంచమని చెప్పలేదు దృహ అంటే ఇది నా ఇల్లు ఇది నా భూమి ఇది నా క్షేత్రము ఇత్యాదులందరూ కూడా ఆసక్తి దీంతో గృహస్థును సన్యాసి తేడా ఏమి ఉండదు ఏ హృదయంలో ఆసక్తి ఉంటే ఏ కట్టెకి నిప్పు ఉంటే ఆ కట్టె తగలబడుతుంది అలాగే ఏ హృదయంలో ఆసక్తి ఉంటే ఆ హృదయము నిదగ్ధమైపోతుంది ఆ హృదయం ఆసక్తియే విషం కాబట్టి అసక్త ఆసక్తి లేకుండా ఉండాల్సి ఇక పుత్రధార గృహాది పుత్రధార గృహ గృహం కవర్ చేశాము పిత్రుడు దాదా స్పౌజ్ అండ్ శల్ఫం ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం స్పౌజ్ అండ్ సో ఇసి ఇప్పుడు భార్యడల ప్రేమ ఉండాలి తప్ప అస అభిష్మంగం ఉండకూడదు అభిష్వంగము అంటే ఏదైతే తెలుసినా ఈమె నా భార్య అది అభిష్మంగం అభిష్మంగం అంటే ఇప్పుడు వెళ్ళి గట్టిగా పెనలేసుకోవడం వాటేసుకోవడం ఈమె నా భార్య అని వాటేసుకున్న వాటేసుకున్నారంటే ఫిజికల్ గా కాదు ఫిజికల్ గా కాదు సైకలాజికల్ గా వాటేసుకుని ఉంటారు ఎప్పుడైనా మీరు గమనించారా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఈ ఇష్యూని డెవలప్ వస్తారు ఎందుకంటే పెళ్లిలో హీ వాట్స్ టు మూవ్ అవే ఫ్రమ్ దిస్ డ్యాప్ అండ్ హీ వాంట్స్ టు హోల్డ్ ఆన్ టు హర్ సైకలాజికల్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ అన్ని సందర్భాల్లోనూ ఇలా ఉంటుందన్న అభిప్రాయం కాదు అందుకే సంసారం అంటే ఇంత ఇంత అజ్ఞానంతో నిండి ఉంటుందని చెప్పడం కోసం మీకు దృష్టాంతం ఈమె నా భార్య అని మీరు ఎప్పుడైతే అది ప్రేమ కాద అది అభిష్మంగము అంటే అభిష్మందము అంటే వాటేసుకొనుక సైకలాజికల్లీ నాట్ ఫిజికల్లీ ఫిజికల్లీ వాటేసుకోవడం దట్ ఇస్ సైకలాజికల్లీ వాటేసు సో అది దానివల్ల తర్వాత ప్రేమ ఇప్పుడు చిన్న కాళ్ళు లవ్ లవ్ నీకు ప్రేమ యొక్క సిద్ధాంతం రహస్యం చెప్తాను లవ్ డజంట్ క్లింగ్ క్లింగింగ్ ఉంటుంది చూసారా ఇలా వాటేసుకోవటం పట్టుకుని కంట్రోల్ చేయటం ఈ కంట్రోల్ ఇష్యూస్ ఉంట దాంట్లో ప్రేమ కంట్రోల్ ఉండదు ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసునండి నేను నిన్ను ప్రేమించాను అంటే యూఆర్ యూ ఐ వివ్ యూ టోటల్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ మీకు ఈ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ స్వాతంత్ర్యం దాని రహస్యం చెప్తా నేను గమనించండి ఇంట్లో మీరు భార్యకు లేక భర్తకు పిల్లలకు ఏ మేరకు ఫ్రీడమ్ ఇస్తారో అదే మేరకు మీరు ఫ్రీడమ్నే అనుభవానికి తెచ్చుకోగలుగుతారు అర్థమైందండి మీకు నేను పూర్తి స్వామికి చాలా బాగా చెప్తూ ఉంటాను ఓన్లీ టు ది ఎక్స్టెంట్ యు గివ్ ఫ్రీడమ్ టు అదర్స్ యూ కెన్ ఎంజాయ్ చేయడం యువర్స ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కొడుకు యూనివర్సిటీకి వెళ్ళాడు అనుకోండి మీడు అక్కడ ఏం చేస్తున్నాడో అని మీకు డౌట్ వచ్చిందనుకోండి మీరు సెల్ ఫోన్ కొడతారు వాడు అక్కడ క్లబ్లోనో లేకపోతే హోటల్లోనో ఉంటాడు హలో అంటాడు అంటే అరే బాయ్ ఏం చేస్తున్నావురా మీరేమో ఫోన్ అడుగుతాను ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతావు అంటే మీ మనస్సులో అప్పుడే యూఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ హిజ్ మూవ్మెంట్ కదా కంట్రోల్ దాన్ని కంట్రోల్ ఇష్యూ ఉంటాను ఎక్కడున్నావు నువ్వు అంటే క్లాస్ రూమ్ లో ఉన్నావు అవుతాడు ఎక్కడో సినిమా హాల్లో ఎక్కడో ఉంటాడు అని తప్పే ఉంది సినిమాకి వెళ్తే వెళ్తారు సో కాబట్టి ఒకసారి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి యూనివర్సిటీకి దానికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నము చాలా తప్పదు ఎనీవే అది ఉన్నాం నేనేదో ఒక ధోరణిలో చెప్పుకొస్తున్నాను సో వాస్తవంలో ప్రేమ ఆసక్తి అనే రెండు ఉంటాయి ఆసక్తిలో ఏమవుతుంది మీరు ఎవరి ఏడల ఆసక్తి కలిగి ఉంటారో పుత్రధార ఇత్యాదు ఏడలా వాళ్ళ మూమెంట్స్ ని ఎప్పుడు పరిచిస్తూ ఉంటారు మానిటర్ చేస్తూ ఉంటారు వాళ్ళ మూమెంట్స్ని వాళ్ళ మూమెంట్స్ ని మానిటర్ చేస్తూ ఉంటారు అమెరికాకి వేసా లేకుండా అండి అది వేసాకి వెళ్ళాలనుకోండి ఏదో సమ్ వేసాఖరు హెచ్ వన్ హెచ్ టూ ఏదో విశాఖ వెళ్తారో అదిసా అయిపోతుంది అయిపోతే మీరు వెంటనే ఇంట్లో కదా రాదు అక్కడే వెళ్ళడుతూ ఉంటారు అప్పుడు ప్రభుత్వం వాళ్ళు వాడి చేతికి ఒక బ్యాండే బ్యాండ్ ఒకటి వేస్తారు ఎలక్ట్రానిక్ బ్యాండ్ ఒకటి వేస్తారు అంటే డిపోర్ట్ చేసే లోపల వీళ్ళు ఎక్కడున్నాడో వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు వాళ్ళ కంప్యూటర్లో కనపడుతూ ఉంటారు వీళ్ళు ఎక్కడ ఉన్నాడు వీళ్ళు కనుక వెళ్ళిపోతానన్న రోజుకి వెళ్ళలేదు అనుకోండి ఆ కంప్యూటర్లో వీడు ఇంకా ఎక్కడే ఉన్నాడని తెలుస్తూ ఉంటుంది వీడు కాలిఫోర్నియా న్యూయార్క్ వచ్చేసి అనుకోండి వీడు న్యూయార్క్ లో ఉన్నట్టుగా వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే అది మానిటర్ ఆ రకంగా వాళ్ళు ఎందుకు మానిటర్ చేస్తున్నారంటే అది వీడిని ప్రేమతో మానిటర్ చేస్తున్న అది ప్రేమ అలా ఉంటుంది ఆ ప్రేమ ఎలా ఉంటుంది ప్రేమ ఎలా ఉంటుంది ఆయన నువ్వు దేశానికి ఈ దేశంలో నువ్వు యొక్క ఫ్రీ తుమ్ము నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేయించి ఏవేదైనా ఉద్యోగం చేసుకోవచ్చు నీ జోలికి మేము రాము అది ప్రేమ అవునండి కాబట్టి యుఎస్ ప్రభుత్వం వాళ్ళు వీడిని ప్రేమిస్తున్నట్ట లేకపోతే వీడిని బంధిస్తున్నట్ట అదే దృష్టాంతం అదే దృష్ట్యా భార్య కానీ భర్త కానీ ఫ్రీ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ మై సైడ్ అది ఉండాలి ప్రాక్టికల్ సెన్స్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ కాబట్టి నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఈజ్ ఆసక్తి ప్రేమ ఈ రెండింటినీ నేను విశ్లేషణ చేసి ప్రయత్నం చేసుకున్నా మీరు మనిషి యొక్క మూమెంట్స్ ని థాట్స్ ని యాక్షన్స్ ని ఏం చేసుకున్నారు వాళ్ళు ఎక్కువ ఏం చేస్తున్నారు లేక ఏం చేస్తున్నది యాక్షన్స్ ని మూమెంట్స్ ని థాట్స్ ని మానిటర్ చేయడం అది ఏమనుకుంటోంది ఎలా ఆలోచిస్తోంది ఏం చేయబోతోంది ఏం ప్లాన్ వేస్తోంది అనో లేకపోతే యాక్షన్స్ ని మానిటర్ చేసి ప్రయత్నం మీరు చేశారనుకోండి సపోజ్ యూ డూ దాట్ నా ఐ ఆస్ యూ అది ఫ్రీ నో దెర్ యూ మీరు మానిటర్ ఎంతవరకు అయితే మానిటర్ చేస్తూ ఉంటారో అంతవరకు మీరు చాలా టెన్షన్ లో ఉంటారు మీరు గమనించే కదా తర్వాత మీరు మానిటర్ చేస్తున్నట్టు మీకు తెలిసిందనుకోండి ఆవిడేమనుకుంటుంది వీడికి నన్ను ఎంత ప్రేమో చక్కగా మానిటర్ చేస్తున్నాడు అనుకుంటుందా ఏమనుకుంటుంది దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఆసక్తి అండ్ లవ్ లవ్ అంటే ఎలా ఉంటుందో చూసినా సపోజ్ ఆవిడ ఎక్కడికైనా వెళ్ళింది అనుకోండి ఆ సుఖంగా వెళ్ళిదా అని కావలసిన ధనాన్ని ఇచ్చేసి మళ్ళీ వచ్చిన తర్వాత వచ్చావా సంతోషం బాగా ప్రయాణాలు రూపంలోని బాగా అయ్యా అని మీరు అన్నారనుకోండి ఎంత ప్రేమను పాపం సంతోషిస్తా అది ప్రేమ ప్రేమ వర్సెస్ ఆసక్తి సో ది పాయింట్ ఈజ్ వ్యక్తులపై మనము హోల్డ్ ఆ పప్పు పెట్టుకునే చేయుట అది చాలా తెలియజిన లక్షణము అని గృహస్థులు అనుకుంటూ ఉంటారు గృహస్థులే కానక్కర్లా ఇప్పుడు స్వాములు ఉంటారు స్వాముల దృష్టాంతం చెప్తారు మీకు అంటే అది కూడా ఇస్తే బ్యాలెన్సింగ్ గా ఉంటుంది సో స్వాముల దృష్టాంతం ఏంటి మా శిష్యులు ఇంకో స్వామి దగ్గరికి వెళ్ళకూడదు ఆ స్వాములను అలా పట్టుకుని ఓ స్వామి సభ పెట్టారు ఏదో వేదాంత సభ ఓ పండితులు ఆ సభకు ఆ సభకు వచ్చినప్పుడు ఈ స్వామి అడిగారు ఏమండి మీరు ఈ మధ్య కాలంలో మా సభకి రావడం మానేసి ఇతర సభకు వెళ్తున్నారు కదా మరి ఇలా దయచేసే నేను చేయలేదు కదా పాప ఆయన జన్మగుచ్చుకున్నాడు అక్కడికి అంటే స్వామి ఏం చేస్తాడు శిష్యుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు నువ్వు కొంతమంది దేపైకి వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కూడా స్వామి చెప్పినట్టు చేయాలనే లెవెల్కి తీసుకెళ్తావు పీపుల్ అది ఇంట్లో ఈ స్వామి to try to control the students